అమరావతి ఆంధ్రుల రాజధాని అమరావతి నాటి దేవతల రాజధాని అమరావతి నేటి ఆంధ్రుల అందాల ఆధునిక రాజధాని అమరావతి సాంకేతిక ప్రగతికి సాకార స్వరూపం కానున్న అమరావతి ఈ రాజధాని వైభవాన్ని అనుభవిస్తూ ఆనందిస్తూ అందిస్తున్నది డాక్టర్ గోలి ఆంజనేయులు తెనాలి అమరావతి ఆంధ్రుల రాజధాని అమరలింగేశ్వరుని సన్నిధి తెలుగు కీర్తిని దశ దిశలా చాటిన నేల నవ్యాంధ్ర రాజధానిగా అంకురార్పణ జరిగే దసరా శుభవేళ ఆంధ్రుల అణువణువు పులకించి ఆశలు చిగురించి భవ్య నగరిగా అవతరించనున్న నేల ఎందరెందరో రాజవంశీయుల నుదుటన విజయ తిలకం అఖిలాండ తెలుగు జాతికి ధాన్య కటకం విజయదశమి పర్వదినాన విజయాలకు చిరునామై తెలుగు వెలుగులను ప్రసరించే కీర్తి కిరీటమై అమరావతి అజరామరమై విలసిల్లే నిత్యమై సత్యమై అమరావతి తరతరాల తెలుగు కీర్తికి తీపి గుర్తు ఘనచరిత కలిగిన ఆంధ్రుల ప్రస్థానంలో మధుర స్వాప్నిక జగత్తు రాచ వెలుగులతో తళుక్కుమని జనాభిమతానికి ప్రతీకగా నిలిచి అందరికీ అన్నం పెట్టిన అన్నపూర్ణ అమరావతి ఒక వెలుగు వెలుగు కాలం మాటుకు కలల చాటుకు వెళ్లేంతలోనే మరో రాజ్యాధికారానికి విజయతిలకమైన చరిత ఈ ప్రాంతం సొంతం అందుకే అమరావతిది నిత్య కళ్యాణ శోభ ఆంధ్రజాతి నిర్మాణంలో పల్లవించిన ప్రభ పురాణాల యుగం నుండి నేటిదాకా ఎన్నెన్నో విశేషాలకు ఈ నేలే చిరునామా పంచమవేదమైన మహాభారతంలో ప్రస్తావితమైన అనేక తెగలవాళ్లు ఈ పరిసరాలను పాలించారు చారిత్రక ఆధారాలను పరిశీలిస్తే మూడో శతాబ్ది నాటి శాసనంలో అమరావతి సమీపంలో ధాన్య అదే ధరణికోట అన్న పేరున్న ప్రాంతమే ఆంధ్రపథమని స్పష్టమవుతోంది ఈ ధాన్య వేదికగా చేసుకుని పరిపాలన సాగించిన శాతవాహనులు విష్ణుకుండినులు కొండవీటి రెడ్డిరాజులను ఆంధ్రజాతీయులని ఆంధ్రాధీసులని సాహితీవేత్తలు పిలిచారు అందుకే ఈ ప్రాంతంలో తెలుగు అక్షరాలు చిలికాయి మధురామృతాలు ఒలికాయి అందరికి అన్నం పెట్టిన ఈ నేలలోనే కళలు సాహిత్యం వెల్లివిరిశాయి హైందవ పురాణాల పరంగా చూస్తే అమరావతి పంచారామాల్లో ప్రథమ ఆరామంగా నాటి నుంచి నేటిదాకా విలసిల్లుతున్నది బౌద్ధమత విశ్వాసాలకు అనుగుణంగా విశ్వవ్యాప్తంగా ఉన్న బౌద్ధులకు ఇది దేవభూమి జేతు జేతు అమరావతి నమ జేతు జేతు అమరావతి నమ చారిత్రక మహాపురుషులు తీర్థస్థలాలు ఆధ్యాత్మిక పరిమళాలు ప్రథమ ఆరామం భౌగోళిక విశేషాలు గాయక మణులు క్రీడారత్నాలు పంటలు పాడి వంటలు నదులు కళలు సాగర అలలు జల తరంగాలు ఎన్నెన్నింటినో స్పృశిస్తూ జలపాతపు సవ్వడిలా ఉరవడిలా ఆంధ్రప్రదేశ్ కీర్తి పతాకాన్ని అక్షరాల ఆకాశానికి ఎగురవేసిన గీతం వీణానాదం శ్రీ శుద్ధాల అశోక్తేజు రాసిన అమరావతి గీతం తెలుగు వాళ్ల పద్య సౌరభంగా పఠన పద్యంగా పరవశించి పాడుతున్నా నమో నమో నమో ఈనాడు నరేంద్ర మోడీ గారు అద్భుతమైనటువంటి సువర్ణ హస్తాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అమరావతి మహానగరానికి రాష్ట్ర రాజధాని అమరావతి పట్టణానికి ఆంధ్రప్రదేశ్ రాజధానికి శంకుస్థాపన చేయటం వారి యొక్క స్వర్ణ హస్తాలతో నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేయటం చాలా శుభారంభం అందరికీ ఆనందం నమో నమో నమో జనని ఆంధ్రప్రదేశయ జయతు జయతు ధరణి కోట అమరావతి నమ హే కృష్ణ గోదావరి తుంగభద్ర నాగావళి పినాకి స్వర్ణముఖీ నదీ జలచేలాంచల శుభ కళింగ శుభ విశాఖ మచిలీపట్నాలను అభిషేకించే బంగాళాఖాత అలల కలంకల గణిత శాస్త్ర నిపుణురాలు ఆంధ్రా శాకుంతల శతానేక శాస్త్రాలకు మేలుబంతిలా ఆచార్యులకాచార్యుడు ఆచార్యుడు నాగార్జునబౌద్ధీమా ఆర్యభట్టు శాస్త్రమారద్వాజసూత్రమాీహరికోటంతరిక్షోమయనేత్రమా ఇంద్రకీలప్రీకనకదుర్గమా నమో నమో నమో జనని ఆంధ్రప్రదేశ జయతు జయతు ధరణి కోట అమరావతి నమ అగ్నిశైల మంగళగిరి ఫనకాళ నరసింహ కాళహస్తికాణి పాక ఆధ్యాత్మిక పరిమళ సప్తగిల తిరుమల కుండవల్లి గుహ అనంత పద్మనాభ ఏక శిలా శిల్పకళ ఆసరవిల్లి సూర్యదేవ ఆలయ కిరణాలలీల సింహాచల శ్రీశైల శ్రీవరాహ నరసింహ శివ మహోజ్వల మేరి మాత కడప దర్గ సమ్మదగీల శాతవాహనుల విష్ణుకుండీనుల కాకతీయుల పలనాడు బ్రహ్మనాయ విజయనగర కృష్ణరాయ రెడ్డిరాజమకుట వజ్రసేవిత నమో నమో నమో జనని ఆంధ్రప్రదేశయ జయతు ధరణి కోట అమరావతి నమ నన్నయతిక్క నయ ఎర్రన్న శ్రీనాథమల్ల భీమన కందుకూరి గురజాడ గిడుగు విశ్వనాథ కృష్ణ శాస్త్రి త్రిపురనేని శ్రీ శ్రీ నండూరి కావ్యకళ శోభిత క్షేత్రయ్య త్యాగయ్య అన్నమయ్య దివ్య రాగ తిరుపతి వెంకట శ్రీలను తలకెత్తుకున్న వెంకటాచలం గబ్బిలంతో సందేశం గుళ్లకు పంపిన జాశువా మాలపల్లి గాంధీయుజం పలికించిన ఉన్నవ తాడకొట్టిన కొండారెడ్డి కర్నూలు బురుజు పలనాడు బొబ్బిలి పౌరుషాల నెమలిడేగ విజయనగర రెడ్డిరాజ పొట్టేళ్ల పొట్లాట రుద్రమ్మ మాంచాల నాగమ్మ చన్నమ్మల వీరధీరచరిత లేపాక్షి కొండపల్లి కళంకారి హస్తకళా కేంద్రమా పొందూరు ధర్మవరం వెంకటగిరి మంగళగిరి చేనేత వస్త్రమా అరకులోయ బొర్రా గుహ సహజ శిల్ప సోయగమా హేలాపురి సింహపురి రాన్మహేంద్రి నగరి సోగసరి ఆదివాసి చంచు సవరద్యపుసిరి శేషాచలతోనల అరుణారుణగంధమా కుల్లేరుపులి కాటు సరసిజ మకర దీ పవిత్రజల దివ్య మహాప్రవాహమా గోదావరి జలతరంగిణి నీ స్వరాల పూదండ నదిని జల జలనెలవంకగా మార్చిన పాపికొండ సహజ వాయువులనిచ్చిన స్వర్ణగనులగర్భమా కొల్లూరు అందించిన కోహినూరు వజ్రమా రోదశివాహన ఇంధన సూర్యరశ్మి కేంద్రమా ప్రపంచాన ప్రసిద్ధిని పొందిన ఒంగోలు గిత్త నాగలి కుంచగ పుడమికి పచ్చని రంగుల నద్దిన రైతు వృక్ష శాస్త్రజ్ఞులనందించిన ధాన్య గడగమా ఆకలి డొక్కలు నింపిన డొక్క సీతమ్మ విశ్వానికి అన్నమెట్టి అన్నపూర్ణ సత్రమా నవధాన్యగారమా నాగార్జున శ్రీశైలం ధవళేశ్వరం పులిచింతల వంశార పోలవరం ప్రాజెక్టుల స్వేదాంజలి కాటన్ కేయల్ రావుల కందినీవాళిమిరపంట కడప జిల్లా బత్తాయి కొండపల్లి సీతా సపోట ఉయ్యూరు చెరుకు తోట సింహాచల పనసపండు ముజివీడు మామిడి పాలకొల్లు కొబ్బరి అనకాపల్లి బెల్లం నల్లమల బండరాళ్లపై మొలిచిన కమ్మని కదళీ ఫల ప్రాణౌషమాలికలకు నెలవు కదా శ్రీగరితల ఆంధ్రమాత గొంగూర అవకాయ ఉరగాయ పచ్చళ్ళు కళ్ళతోనె చూడగానే నోటి నింద గోదావరి జిల్లాల పాలకోవ పూతరేకు బందరు తుకుడు లడ్డు కాకినాడ కాజా సత్యభామ వాలు జడతో రస జగతిని ఊగించిన కూచిపూడి సిద్ధేంద్రుడు యాగంటి బసవయ్య గురు శిష్యుల బంధానికి కాలజ్ఞాని బ్రహ్మయ్య శిష్యరత్న సిద్ధయ్య ద్వారం వెంకటస్వామి బాలమురళి లక్ష్మి ఘంటసాల సుశీల జానకి బాలసుబ్రహ్మణ్యం హరికథకు ఆది భట్ల బుర్రకథకు నాజరు బళ్ళారి రాఘవ ఇలపాట రఘురామయ్య హేయన్న సావిత్రి రంగస్థలి రాణి సురభిమన బొబ్బిలి వీణ ఏటికి ఎదురెళ్ళి వెళ్ళె పులసచేపలు కోడెతాచులను చంపే కోయిలమ్మలు తెల్ల జాతి నిదిరించిన అల్లూరి మన్యం నిప్పులకొండ పింగళి వెంకయ్య ఎత్తిన భరతజాతి జెండా తిన్నేటి ప్రకాశం పొట్టి సిరాములు ఉక్కు కాని ప్యుడల్ పరిపాలనకు చంద్ర సింహస్వప్నం సుందరయ్య నాగిరెడ్డి కొండపల్లి నీలం ఆత్మను తాకట్టు పెట్టి రాజకీయ సంస్కృతిపై ఎన్టిఆర్ కరవాళం మల్లయుద్ధమందు కోడి బరువులాటలోన దండమూడి కామినేని కరణం వాలీబాలాటలో రమణ రావు రమణ చలమయ్యలు కబడ్డీ కబడ్డీలో కనుమూరి సత్యం శ్వేత వరలక్ష్మి పద్మజ బాల షటిలాటలో పుల్లలచేతన్ చేతన్ గుత్తా జ్వాల క్రికెట్లో శ్రీకేనాయుడు చాముండి రుగులాటలో సత్య గీత రామిరెడ్డి చదరంగంలో హంపీవి హారిక హరికృష్ణ లలితబాబు అర్జునుడు ఏకలవ్యశం పరం పర కీర్తి సాగించను చెరుకూరిన్ బాలీప్తి పరశురామ విశ్వామిత్రోణ ద్రోణాశ్వమ విల్లు విశ్వవిద్యాలయ ఆచార్యుల పీఠిక మన ఆంధ్రుల మహోద్వేగ విజయవాటి నమో నమో నమో జననీ ఆంధ్రప్రదేశయ జయతు అమరావతి నమ మో నమో ఆంధ్రప్రదేశికోటా అమరావతి అమరావతి శంకుస్థాపన సందర్భంబుగా అమరావతి జయతు జయతు అంటు శుద్ధా అశోకుజరాశి గీతమాపించిన నేను తెనాలి వాసిని డాక్టర్ గోలి ఆంజనేయులును నమో నమో నమో జనని ఆంధ్రప్రదేశు నమ జయూ జయతు ధరణి కోట అమరావతి నమ అందరికీ నమస్కారం